దేవా నీ దయ ఎంతునో దిమ్యసులభమెంతునో కావించి కంటకాటుక కాచుకుండేవిధివో వెదక నావసమా వేగుదాకా నిన్ను నేను కదిసిని నీ మూరితి కానవసమా ఎదుట శంఖుచక్రాల ఎట్టిదైవమా నేనని పొదుగుచు నీకు నీవే పొడచూపేవుగాక పొగడ గురుణించినీ గుణాలు తగులనా వశమా నీ తల వేద శాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని పగటు మా యజ్ఞానము పాపే వింతేగాక పులువ నా వశమా గురుగినీవెంట చెలగినా చేతుల పూజించవశమా నిలిచి శ్రీవెంకటేశదలో నుండి మలసి పెరేపుచూ మన్నించేవుగాక